ఉదాహరణకి ఒక డాక్టర్ గారిని మేము ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు ఏదో సందర్భంలో ఒక సమస్య వచ్చింది సమస్య వస్తే వెళ్ళి అడిగాం వారు నాలుగు మాటలు చెప్పారు ఎక్కువ చెప్పలేదు ఆ నాలుగు మాటలతో మాకు కొద్దిగా వివేకం వచ్చింది ఎలాగా అంటే ఏమండి మీ అబ్బాయి ఇంజనీరింగ్లో చదవాలి అంటే ఎంతగా డబ్బు ఖర్చు మా అబ్బాయికి ఎంతో ఇరవై లక్షలో ముప్పై లక్షలు మా అబ్బాయికి అంతే ఖర్చు అవుతుంది కదా అంటే మీకేమీ ఎగ్జాబిషన్స్ లేవు మాకు కూడా ఏమి ఎగ్జాబిషన్స్ లేవు సమాజంలో ఏ అంశంలో కూడా మేము చేసేటటువంటి సేవలకి సమాజంలో ఏ రకమైనటువంటి ఎగ్జిబిషన్స్ లేనప్పుడు అప్పుడు మేము కూడా మీతో సమానంగా కొనవలసిన అగత్యం ప్రతిదానికి వచ్చినప్పుడు మమ్మల్ని మాత్రం మీరు ఉచితంగా పనిచేయమని అంటే మా జీవితం ఎలా గడుస్తుంది అంటే సమాజంలో మార్పు ఎక్కడొచ్చింది ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే మాస్టర్ ఏం కొనక్కర్ల ఉపాధ్యాయుడు ఏం కొనక్కర్ల ఇది మా చిన్నప్పుడు చూశారు ఇలాగా మా తాతగారు ఇంటో రోజు నలభై మందికి అన్నం పెట్టేవారు ఆయన జీతం నలభై రూపాయలు నలభై రూపాయలు ఎక్కడా నలభై మంది భోజనం చేయడం ఎట్లాగా సాధ్యం సమిష్టి అందరింట్లోనే ఉండేవాళ్ళు పిల్లలు గురుళ్ళు పుణ్యాలు అశుభాలు శుభాలు వ్రతాలు దీక్షలు జపాలు తపాలు ఇవన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉండేవి ఎందుకని సమాజం పోషించేది ఉపాధ్యాయు రే మేస్టారింటో పెళ్ళట్రా అందరింటో అందరూ పెళ్ళి అందరిలో పెళ్ళే లెక్క మేస్టారి వ్రతం చేస్తున్నారట్రా అందరూ అందరికీ తెలిసేది అందులో ఏమి రహస్యం ఏమి లేదు అలాగా సమాజం ఉపాధ్యాయుడిని సమాజం అర్చకుణ్ణి సమాజం వైద్యుణ్ణి పోషించేది అప్పుడు వీళ్ళకి ఆ అయ్యో నాకు డబ్బివ్వలేదే అనే భావన వీళ్ళలో లేదు ఏ మా అబ్బాయి కొద్దిగా చదువు రావట్లేదట మాస్టరు అంటే పంపించండి మా దగ్గరికి పంపించండి ఎలా రాదో ఎందుకు రావట్లేదో చూస్తామనేవాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరూ మాస్టర్ దగ్గరే చదువుకునేవాళ్ళు డబ్బేమిచ్చేవారు కాదు అంతే మాస్టర్ పాఠం చెప్పేవారు మాస్టర్ని సమాజం పోషించి అలాగే దేవాలయ వ్యవస్థ దేవుడు కూడా మన ఇంట్లో భాగమే ఒక పాలు దేవుడికి మన ఇంట్లో పది మంది పిల్లలు ఉన్నారనుకోండి పదకొండవ పిల్లాడు దేవుడు అని భావించి ప్రతి ఏం చేసేవాళ్ళు శ్రీరామనవమి రామాలయానికి నా వంతు ఓ బస్తా బియ్యం ఓ బస్తా ఒడ్లు లేదా ఓ బస్తా వాళ్ళకి ఏముంటే అది అలాగా పది మందిలో పదకొండో వాడు దేవుడు ఇలా ఉండేవాడు కొంతమంది పది మందిలో పదకొండో వాడు కాదు దేవుడు ఒకటో వాడే దేవుడు పది మంది పిల్లల తర్వాత అనేవాడు కొంతమంది వాళ్ళ వాళ్ళ ధార్మిక బుద్ధిని అనుసరించి సో దీని ఇలా జీవించే జీవనానికి ధార్మిక జీవనం అని పేరు ఇలాంటి జీవితం భారతదేశంలో కొన్ని లక్షల సంవత్సరాలు జరిగింది ఇలాంటి దశ నుంచి భారతదేశంలో ప్రతి దాంట్లో కూడా ఈ ధర్మం అనేది కొద్దిగా గుణధర్మం మారిపోయిన అంటే రజోగుణ ధర్మం నుంచి తమో గుణ ధర్మానికి వచ్చేసి ఎట్లా వచ్చేసింది అంటే ఆ దేవాలయ మాన్యం మందే కదా దేవుడు మనవాడే కదా దేవాలయం భూములు మనమే కదా అని సమాజం అనుకోవడం ప్రారంభించింది అప్పుడేమైపోయింది దూపదీప నైవేద్యాలకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు డబ్బులు ఇస్తే తప్ప మన ఇంటి మన ఊళ్ళో ఉన్న ఆలయంలో దూపదీప నైవేద్యాలు జరగని పరిస్థితికి మన ఊర్లో ఆలయం వచ్చేసింది మన ఊర్లో ఆలయం మన వ్యవస్థ కాదు ఎవరిదో గవర్నమెంట్ ఎవరిదో గవర్నమెంట్ ఎవరిదో గవర్నమెంట్ ఎవరు అయిపోయింది ఇలాగా ప్రతి దాంట్లో కూడా మానవ జన్మలో మార్పులు చూసాం ఈ నలభై యాభై ఏళ్లలోనే పూర్తిగా ధార్మిక జీవనం ఎలా ఉంటుందో కూడా చూసాం చిన్నప్పుడు ధర్మం యొక్క పతనం ఎట్లాగా సత్వగుణం నుంచి రజోగుణం రజోగుణం నుంచి తమవ జారిపోతూ ఉంటుంది మరలా ఉద్ధరించబడుతుంది అదేం పెద్ద విషయం కాదు ఇది పైకి పోతూ వస్తూ ఇదంతా ఏమిటి లోకరీతి చూడండి ఇదంతా ఏమిటంటే లోకరీతి లౌకికంలో ఇలా మూడు గుణాల మధ్యలో విశేషం చేరుతూ ఉంటుంది సాత్వికమైన విశేషంగాని రాజసికమైన విశేషంగాని ధార్మికమైన విశేషం లేదా తమో గుణంతో విశేషం కానీ చేరుతూ ఉంటుంది పతనాలకు గురవుతూ ఉంటుంది మరలా పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది మారదు ఏవంటే సత్వగుణ విశేషంతో ధర్మంతో లోకంలో ప్రజలందరూ ధర్మంతో జీవించినప్పుడు స్వర్గ నరకాలు అలాగే ఉన్నాయి పాపపుణ్యాలు అలాగే ఉన్నాయి జనన మరణాలు అలాగే ఉన్నాయి సృష్టి యొక్క నియమాలు ఏమైనా మారినయ్యా మారలేదు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు అలాగే ఉన్నాయి కాలచక్ర నియమం అలాగే ఉంది కర్మచక్ర నియమం అలాగే ఉంది సృష్టి యొక్క నియమాలు ఏమీ మారలేదు అంటే లౌకికమైనటువంటి వ్యవహార రీతులలో వచ్చే మార్పుల వలన సృష్టి నియమాలు మార